కీర్తన నూటారు వరసి చూడగోతే ఒకటి లేదు పొరల మేనుధరించి పొరలగబట్టెనుం పాతకములట కొన్నిం పలు పుణ్యాలట కొన్నిం ఈతల స్వర్గ నరకాలిచ్చేవట ఏతులనందు కొన్నాళ్ళు ఇందు కొన్నాళ్ళు కాతరించి పొరలనే పట్టెను పొలతులట కొందరు పురుషులట కొందరు వెలుగును చీకట్లు విహారమట కలవరింతలు కొంత ఘన సంసారము కొంత పొలసి జీవులు రెంటా పొరలగబట్టెను ఒక్కవంక జ్ఞానమటం ఒక్కవంక కర్మమటం మొక్కిం ఇహపరాలకు మూలమిదటం తక్కకం శ్రీవేంకటేశు దాసులై గెలిచిరటం పుక్కట నిన్నాళ్ళు రెంటా పొరలగబట్టెను